మరోసారి బ్రహ్మాష్ నాములో చేరి వచ్చిన మీకు మందాలు సమర్పిస్తున్నా ప్రార్థన చేసుకుంటా కరోలోక మందున్న మా ప్రీ తండ్రి పరిశుద్ధ దేవ స్తోత్రం మా ప్రభానేందు మీరు చేసిన నిత్య సంకల్పం ఉండబట్టి స్తోత్రం మీ కుమారులుగా తీర్చి దెద్దప మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్వంతకు సమర్పిస్తున్నాం ప్రీతాండి మీ లేఖనాలు చూపించిన విధంగా మా బ్రతుకులు కట్టబట్టుకు సహాయించవలసిన ప్రార్థన చేస్తున్నాం సొంత ఆలోచనలతో సొంత భావాలతో తోచిన మార్గాల్లో అనుసరించి నడిచిపోవటం కాకుండా మీరు ఏది నిర్దేశించి స్థిరపరిచి స్థాపించారో ఆ మార్గంలో మేము నిలిచి కుడి అడవులకు తొరిగిపోకుండాట్లుగా సహాయించవలసిన ప్రార్థన చేస్తున్నాం మా ప్రీతండ్రి అపురుషులకు అమూల్యమైన విశ్వాసం మా జీవితం నడిపించే విధానంలో ఉండగలుగు కావాల్సిన సహాయం చేవలసిందని ఈ సమయాన్ని మీరు మా కొరకు ఆశీర్వదించి ప్రసాదించవలసిందని మా ప్రభు నేషుక్రీస్తు వారి నామంలో మా ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం ఆ ప్రీతండ్రి యోహన్సు వార్త పదహారు అధ్యాయంలో ప్రభున యేసు చిబరి మాటలు అంటే భూమి మీద జీవించే కాలంలో మూడున్నర సంవత్సరం పాటు తన పరిచయను జరిగించి తండ్రి తనకు అప్పగించిన పనిని నెరవేర్చి వెళ్లబోయే ఆ చివరి రాత్రిలో ఈ సమాచారం యోహన్ శివార్త పదహారు అధ్యాయంలో అపోస్తలతో పాటు ప్రభా నేష్ కూర్చుండి వారితో సంభాషించిన ఈ సంభాషణ ఈ సంభాషణలో ప్రభా తెలియజేసిన సమాచారం ఏమంటే పదహారు అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన సమాచారం ప్రభు తెలియజేసిన చదువుతాం యోహన్ శివార్త పదహారో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన అంటే ఇదిగో మీలో ప్రతివాడును ఎవనింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చుతున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నా ఎందుకు సమాధానం కలుగునట్లు ఈ మాట చెప్పుకు ఆయనను ధైర్యం తెచ్చుకోండి లోకము లోకములో మీకు శ్రమ కలుగుడు లోకా లోకములు శ్రమ కలగడానికి కారణమేమిటి కారణం ఏమంటే ప్రభా నిశస్వయంగా ఈ సంగతి వివరించాడు యోహన్ శివార్త పదిహేను అధ్యాయంలో లోకంలో శ్రమ కలగడానికి కారణం చెప్పాడు ప్రభాని ఇషు పదిహేను అడ్జామి పదిహేనో వచ్చిందంటే ఇలా రాబండి చదువుతాం కాబట్టి ఇలా రాబండి దాసుడు తన యజమాన్ని చేయని చేయకుడు కనుక ఇక మిమ్మల్ని దాసురాన్ని పిలువగా స్నేహితులను పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి విన్న సంగతులన్నిటిని మీకు తెలియజేస్తుని పర్లో తండ్రి ఏ సంకల్పించాడో సంగతులు కృష్ణపు అప్పగించితే వాటిని ఆయన పోస్టులకు తెలియజేసేశాడు మీరు నన్ను ఏర్చిపరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినప్పుడు మీ ఫలము నిలిచింటకును మిమ్మల్ని నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని సంగతులు మీకు ఆజ్ఞాపించున్నారు లోకము మిమ్మల్ని ద్వేషించిన మీకంటే ముందుగా నన్ను ద్వేషించను మీరు అరుగుదురు మీరు లోక సంబంధులైన సంబంధులైన ఏడల లోకము తన వారిని సమస్య ఉండదు అయితే మీరు లోక సంబంధులైన సమస్య ఉండదు సమస్య ఉండదు మీ లోకంలో నుంచి మీరు ఏర్పాటు చేసుకున్నాను ప్రత్యేకించుకున్నా నా వారుగా లోకంలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను మీరు లోక సంబంధం బతుకుతుంటే మీకు సమస్య ఉండదు లోకం తన వారిని ప్రేమిస్తుంటుంది లోకం తన వారిని ప్రేమిస్తుంది కనుక మీ లోక సంబంధం అయితే లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది కానీ నేనేం చేసేదండి మిమ్మల్ని లోకంలోంచి వేరు చేసుకున్నా ఏర్పాటు చేసి ప్రత్యేకించి నా కొరకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కనుక లోకంలో మీకు శ్రమ కలుగుతుంది లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది కారణం ఏమంటే లోకం ముందుగా నన్ను ద్వేషించింది నన్ను ద్వేషించిన లోకము మిమ్మల్ని ప్రేమిస్తుందని ఎదురు అని చెప్పాడు లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందని ఎదురు చూడటం అవుతుంది లోకము మిమ్మల్ని ప్రేమించదు లోకం నన్ను ద్వేషించింది మిమ్మల్ని ద్వేషించేది సాధ్యం బోధకుని కంటే శిష్యుడు అధికుడు కానేరుడు కాబట్టి నేను బోధకుని నన్నే ద్వేషించినట్టయితే శిష్యులని మిమ్మల్ని ద్వేషించడం సహజమైన సమాచారం అందువల్ల నేను చేసిన మిమ్మల్ని లోకం నుంచి వేరు చేసుకున్నా నా వారుగా ఏర్పడి సొంతగా చేసుకున్నాను లోక సంబంధులు కాకుండా ఉంటాను చేసుకున్నాను కాబట్టి లోకంలో శ్రమ ఎందుకు కలుగుతుందంటే మీరు లోక సంబంధులు శ్రమ ఉండదు శ్రమ లోకం నుంచి లోక సంబంధులు కాకుండా ఉండటానికి మిమ్మల్ని వేర్ చేసుకొని పర్లోక సంబంధులు అని చెప్పడం చేసుకున్నాను ఇసారి ఇప్పుడు సోదరులకు పాటబడ్డారు పర్లోక సంబంధిని అని చెప్పేసి పర్లోక సంబంధిని అని కాకుండా పర్లోక సంబంధిగా బ్రతుకుతుంటే ఉంటుంది జీవిత అనుభవాలు లోకం ద్వేషిస్తుంటుంది పర్లోక సంబంధిగా బ్రతుకుతే లోకం ద్వేషించేది సహజమైన సమాచారం అది ప్రమాణి లోకము మీకు మిమ్మల్ని ద్వేషించేలాకం మిమ్మల్ని ద్వేషించేలా మీరు మీకంటే ముందుగా నన్ను ద్వేషించిన మీరూ మీరు లోక సంబంధం అని లోకము తనవారిని స్నేహించను అయితే మీరు లోకములో నుండి లోకము నుంచి ఏర్పాటు చేసుకున్న ప్రత్యేకించి ఏర్పాటు చేసుకు అందుచేతనే మీరు ఏర్పరచబడిన జనం ఏర్పరచబడిన జనం దేవుని కొరకు ఏర్పరచబడిన జనము పరలోకం కళ్ళటానికి ఏర్పాటు చేయబడిన జనము ఆత్మ సంబంధం ప్రజలుగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన జనం కాబట్టి మీరు పరలోక సంబంధులు లోక సంబంధులు కా లోక సంబంధులు కానప్పుడు కానప్పుడు లోక సంబంధులు అట్టుగా బ్రతకటానికి వీలుండదు వీలుండదు లోక సంబంధంగా బ్రతికేవానుకో క్రిష్మ సంబంధి కాదు కాబట్టి బ్రహ్మా ఏం చేసేటంటే లోకంలో ఉన్న మిమ్మల్ని లోకంలోంచి వేరు చేసుకున్నాను ప్రత్యేకించి నా కోసం ప్రత్యేక పరుచుకున్నా మీ లోక సంబంధాలుగా ఉండొద్దు కాబట్టి లోకం ఆటోమేటిక్ ఏం చేసిందంటే లోకం నన్ను ద్వేషించింది లోకంలోంచి మిమ్మల్ని వేరు చేసుకున్న కారణాన లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది ప్రత్యేక దీంట్లో విచేత సమాచారం లేదు కాబట్టి లోకంలో శ్రమ ఎంతో కలుగుద్దంటే లోకం మిమ్మల్ని ద్వేషించదు కాబట్టి శ్రమ కలుగుద్ది లోక సంబంధులు అయితే సమస్యలు ఉండవు కాబట్టి నీ జీవితంలో నువ్వు లోక సంబంధిగా ఉంటావో ఉండదలుచుకుంటావో కృషి సంబంధిగా ఉంటావో తేల్చుకోవాల్సిన సంగతి నీ మీద ఉంది ప్రత్యేకించి నువ్వు లోక సంబంధిగా అయితే లోకం తన వారిని స్నేహిస్తుంటుంది ప్రేమిస్తుంటుంది లోకంలోంచి మిమ్మల్ని ఏర్పాటు చేసి వేరు చేసుకున్నా నేను అన్నాడు లోకం నుంచి చేసుకున్నప్పుడు ఏం చేశాడంటే ప్రత్యేకించి లోక సంబంధులుగా ఉండకుండా ఉండటానికి వేరు చేసుకొని ఈ వేరైన వారిని ప్రత్యేకించి ఒక స్థలం పుస్తకంలో రాసుకున్నాడు పేర్లు రాసుకొని పెట్టుకున్నాడు ప్రకటన మనకు తెలిసిన పదమూడో అధ్యాయం అందరూ అనేక సార్లు మాట్లాడుకున్న సమాచారం ఇది ప్రకటన పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం మీద రాబడింది ప్రకటన పదమూడు ఎనిమిదిలో భూ నివాసులు అందరు అని చెప్పాడు అనగా జగదుపత్తి మొదలుకుని విధింపబడి ఉన్న గొర్రెపుల యొక్క జీవగ్రంథం ముందు ఎవరి పేరు రాయబడలేదు వారు నేను దైతో మన ఆలోకించండి నేను చెప్పే సమాచారం ఏమంటే మీరు భూలోక సంబంధులు అవునా భూలోక సంబంధులు అయితే లోకంలో మీకేం ఇబ్బంది కలగదు గ్యారంటీ లోకంలో ఇబ్బంది ఎప్పుడు కలుగుద్దంటే మీరు లోక సంబంధులు కాకుండా ఉంటే ఇబ్బందులు కలుగుతుంది లోకం ఏమను ద్వేషిస్తుంది లోకం ఎమని ద్వేషిస్తుంది లోకం ద్వేషిస్తుంది కాబట్టి శ్రమ కలుగుతుంది మీరు హింసించబడుతుంటారు మీరు హింసించబడుతుంటారు లోక సంబంధులు అనుకో సమస్య ఉండదు లోకం తన వారిని స్నేహించుకుంటూ వెళ్ళిపోతుంటుంది మీరు స్నేహి లోకం యొక్క స్నేహితులుగా మిగిలిపోయి ఉంటారు కాకుండా ఉండిపోతారు పరలోక సంబంధాలు కాకుండా జీవితం కొనసాగిస్తారు కాబట్టి మన దేవుడు ఏం చేశాడు అంటే తన వారైన వారిని వేరు చేసుకొని లోకంలో నుంచి వేరు చేసుకుని పిలుచుకుని వేరు చేసుకున్నాడు లోకంలో జీవించే లోకంలో నుంచి వేరు చేసుకొని మనకందరికీ తెలిసినట్టుగా తన కుమార్ని యొక్క పిలిచాడు మొదటి కొన్ని ఎంత ఓట్ల అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందరికి తెలిసినట్టుగా మొదటి కొరింతి ఒకటో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన తన ప్రభుత్వం తన కుమార్ని సహవాసానికి మేము మునిపించింది దేవుడు నమ్మదగినవాడు దేవుడు నమ్మదగినవాడై నా కుమార్ని సహవాసం చేయండి నా లోక పర్లోక సంబంధ మందుడే బ్రతకండి ఆయన సహవాసంలో క్రమణ చేసిన విశేషమైన కార్యక్రమం భూమి మీదకి ఆయన పల్లకోలో దేవులతో నివసించిన ప్రభాన ఏసు సమానంగా ఉండిటి విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకొనక మనిషి పోలికగా పుట్టి దర్శన స్వరూపం ధరించుకొని తను తానే రిప్తునిగా చేసుకొని మానవ మనుషుల మధ్యలో ఒక మనుషుడిగా తిరగటం ప్రారంభించేశాడు ప్రారంభించిన ప్రభావ ఏసు లోకంలో జీవించిన వాడు లోక సంబంధిగా బ్రతకలా ఏం చేశాడు అని ప్రత్యేకాశు లోకంలో తను జీవించిన నేను లోక సంబంధిని కాదు అన్నట్టు బ్రతికి చూపించాడు ప్రత్యేకించి కాబట్టి ఆయన బ్రతికిన విధానము ప్రత్యేకించి ఆయన ఎవడేం చేశాడంటే నా కుమార్ని యొక్క సహవాసులో ఉండండి ఆయన బ్రతికిన విధానాన్ని అనుసరించండి ఆయన నడిచిన మార్గంలో నడవండి ఆయన చూపించిన మార్గంలో నిల్చి ఉండండి అని చెప్పేసి ప్రత్యేకించి కాబట్టి లోక సంబంధులు కాకుండా ఉండటానికి హనుమన్ దేవుడు మానవ జాతిని పిలుపునిచ్చాడు కృష్ణుడు సహవాసున ఉండటానికి ఆయనతో పాటు ఆయన నడిచిన నడక విధానంలో జీవితం కొనసాగించడానికి లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కాదు కనుక ద్వేషించింది మిమ్మల్ని ద్వేషించింది సహజమైన సమాచారం లోకం నన్ను హింసించింది మిమ్మల్ని హింసించడం సహజం విచిత్రమైన సమాచారం ఏమీ కాబట్టి క్రీష్ బునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందితే ఆశ్చర్యం లేదు దీంట్లో ఆశ్చర్యమేమి లేదు అందువల్ల నీవు లోక సంబంధిగా బ్రతికితే లోకం తన వారిని ప్రేమించేది సహజమైన సమాచారం అందువల్ల ఏం చేసాడంటే ఆయన ప్రత్యేకించి పేర్లు రాసుకున్నప్పుడు ఎవరెవరి పేర్లు తనకు కావాల్సిన కావాల్సిన వారి పేర్లు రాసుకున్నారు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ పేర్లు ప్రత్యేకించి రాసుకున్నాడు దాన్ని గ్రంథంలో రాశాడు కాబట్టి గ్రంథం చెప్పే సమాచారం అంటే భూనివాసులందరూ భూనివాసి నువ్వు భూనివాసివైతే లోక సంబంధిగా బ్రతుకుతావు భూమి మీద నివసించే విధానం వేరుకుంటుంది భూమి మీద నివసించే విధానము లోక సంబంధం లోకల లోక సంబంధమైన విధానం ఉంటాడు మనుషులు భూ భూమి మీద ఉంటే స్వార్థము వగేదా సమాచారం భూ సంబంధం భూమి మీద నుంచి జీవించే మనుషులు స్వార్థపరులై బహుస్వార్థపరులై తన విధానం కొనసాగిస్తారు కాబట్టి దేవునికి సమాచు ఏం చెప్పాడు అంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఇదిగో నేను లోకాన్ని జయించాను అన్నాడు లోకాన్ని జయించిన వాళ్ళ యేషు నిపక్షంగా ఉంటే లోకంలోనికి శ్రమ కలిగేదన్నమాట వాస్తవమైన సమాచారం ఎందుకు తరుగు దశ లోక సంబంధి కాదు కాబట్టి లోకంలోని హింసించింది దేవశిద్వేషిస్తుంది ఇది లోకం చేసే కార్యక్రమం అందువల్ల యోగం మత్స్సు వార్త ఐదవ మాట్లాడిన సమాచారం నిలబడి ఉంది లోకము కలిసి ఐదవ అధ్యాయం మత్స్సు వార్త పదో ప్రమణేశ్ మాట్లాడుతున్న సమాచారం నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు పర్లోక రాజ్యం వారి వారికి పర్లోక రాజ్యం నిమిత్తము నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు పర్లోక రాజ్యం వారిది నీతి నిమిత్తం హింసింపబడేవాడు ఎప్పుడు హింసించబడ్డా పర్లో ఒక రాజ్యం వారికి సొంతం అవుతుందని ఒక విశేషమైన సమాచారం కృష్ణ ప్రాభు ఒక శాశ్వతమైన స్తోత్రాన్ని ప్రవేశపెట్టాడు నీతి నిమిత్తము హింసించబడవారు ధనులు నీతి నిమిత్తం హింసించబడటం అంటే ఎలాగుంటది నీతి నిమిత్తం ఎలా హింసించబడటం ఎలాగుంటదో అంటే గ్రంథంలో ఒక ఉదాహరణ చేపడతాను మీకు ఇప్పుడు ప్రత్యేకించి మీ జాగ్రత్తగా ఆలకించండి నీతి నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము దేవుని మాట నిమిత్తము దేవుని పలుకు నిమిత్తము దేవుని కొరకు జరిపించే కార్యక్రమం ఏదైనా హింసించబడితే నువ్వు ధన్యుడు పర్లో ఒక రాజ్యం వారిది ఏ కాలంలో ఇది ఓ సూత్రం వహిస్తుంది కేవలం క్రిష్మూ ప్రతి నిబంధన సంబంధం మందులకు మాత్రమే కాదు ఏ సంబంధమైనా నీతి నిమిత్తం హింసించబడుతుంటే పర్లో ఒక రాజ్యము శాశ్వతమైన యూనివర్సల్ ట్రూత్ అంటే శాశ్వతమైన విశ్వవ్యాప్తమైన సూత్రాన్ని బ్రహ్మాషు తెలియజేశాడు నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యుడు నీతి నిమిత్తం హింసించబడేవాడు తప్పు చేసేవాడికి అవసరం అయ్యి ఉండాల్సిన అవసరం లేదు అందులో క్రైస్తవుడిగా తప్పు చేసి శ్రమానుభవించడం దేవుడు కోరుకునే కార్యం కానే కాదు దోషి శిక్ష విధింపబట్టడం న్యాయమైన సగతి దోషి శిక్షించబడతాడు నువ్వు దోషిలో ప్రభు కోసం జరిగించే కార్యక్రమం కాదు నిర్దోషిగా ఒకవేళ నువ్వు శ్రమానుభించితే అది ప్రభుకరం జరిగే కార్యక్రమం ఏంటది నిర్దోషులు శ్రమానుభవిస్తారా అనుభవిస్తారు కనుక గ్రంథం అని చెప్తా ఉంది నిర్దోషులు శ్రమానుభవించే పరిస్థితులు ఉన్నాయి లోకం లోకంలో లోకుల స్వార్థం వలన స్వార్థం వలన లోకం వంచన వలన రెండు కార్యక్రమాలు వంచన అంటే మోసం స్వార్థము తన సొంత స్వప్రయోజన ప్రయోజనం కొరకు మనుషులు జీవితం ఆలోచన చేసినప్పుడు నీతి హింసించబడే వాళ్ళు ఉండటం సహజమైన సమాచారం ఏ కాలంలోనే వాస్తవమైన సమాచారమే గ్రంథంలో నుంచి మీకు ఒక ఉదాహరణ తెలియబోతుంది తెలియజేయబోతున్నా మధురరాజు గ్రంథంలో ఈ సమాచారం రాబడింది మధురరాజు గ్రంథము ఇరవై ఒకటో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది జరిగిన సంఘటన ఏమంటే రాజ నాహాబు తన భార్య ప్రేపణ చేత దుర్మార్గ పనులు చేయడానికి తెగించిన వాడయన్నాడు ఎవరు ప్రేరేపించారు అనేది ప్రాముఖ్యమైన సమాచారం కాదు నేను ఎవరు ప్రేరేపించినా ధర్మ విరుద్ధమైన కార్యములు జరిగించడానికి నీవు అమ్ము అమ్ముడుపోవాల్సిన అవసరం లేదు ధర్మ విరుద్ధమైన కార్యములు చేయడానికి అమ్ముడుపోయిన వాడు ఆహాము ఆహాబు అహాముకు రాజనగర్ ఉంది మహారాజు రాజు రాజుగారు ఆయన ఈశ్వయలు రాజు రాజుగారికి రాజభవనం ఉంది రాజభవనం ప్రక్కదే దురదృష్టవశాత్తు నాబోతు అనేవాడి ద్రాక్షతోట ఒకటి ఉంది ద్రాక్షతోట ఒకటి ఉంది ఈ ద్రాక్ష తోట ఉంటే ఆహాము కన్ను ప్రక్కవాడి ద్రాక్షతోట మీద పడింది ద్రాక్షతోట మీద పడింది స్వార్థమది వంచనానికి కూడా వంచన పాప పాటలో రాబోతుంది స్వార్థమది ద్రాక్షతోట ఫలానబడిది రాబోతుంది అది పిత్రార్జితం పిత్రార్జితాన్ని పరమదేవుడు ఏమైంది శాసించాడు అంటే పిత్రార్జితము ఎవడికి అమ్మకూడదు కొను చెప్పేసి ప్రత్యేకించి సంఖ్యాకాండం ముప్పై ఆరు అధ్యాయంలో ఈ సమాచారం రాబడి ఉంది సంఖ్యాకాండం ముప్పై ఆరు అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం సంఖ్యాకాండం ముప్పై అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇస్రాయేల్ స్వాశ్యము ఒక గోత్రంలో నుండి వేరొక గోత్రము నాకు లోనికి పోకూడదు ఇస్రాయెల్లో ప్రతివాడును తన తన పితల గోత్ర స్వాస్థ్యమును హత్తుకొని ఉండవలను ప్రతివాడు తన స్వాస్థ్య గోత్రాన్ని హత్తుకొని ఉండాలి ఉండాలి కాబట్టి ఏ స్వాస్థ్యానికి సంబంధించినా నీ స్వంతం నీ నీ గోత్రానికి ఉండాలి ఇంకొకరు గోత్రానికి వెళ్ళకూడదని దేవుని శాసనం అధి అందువల్ల దేవుడు ఏం చేశాడు దీనికి అనుకూలంగా ఆయన ధర్మశాస్త్రం అనుగురించాడు కాబట్టి నాబోతున్నాడు తన పిత్రార్జితము శ్వాస తండ్రి యొక్క శ్వాశితం ప్రక్కనే ఉంది రాజుగారి ప్యాలెస్ ప్రక్కనేది ఉంటే నాబోతుని పిలిచి అదే నా పోతు రా అంటే రాజుగారి పిలిచేదేమో చేశాడు ద్రాక్ష తోటని నాకు ఇచ్చాయి ఆ ద్రాక్ష తోటకు బదులుగా వేరే ద్రాక్ష తోట అయినా ఇస్తా లేకపోతే డబ్బుకైనా ఇచ్చేస్తాను అని చెప్పని బేరమాడి కూడా మొదలెట్టాడు గంధమేమంది నాబోతుకి గంధం చెప్పిందంటే పిత్రార్జితాన్ని ఈ స్వాహస్యాన్ని ఎవరికా అమ్మకూడదానికి అమ్మకూడదు అని చెప్పేశాడు కాబట్టి గంధాన్ని అంటుకట్టుకుని దైవ నియమం ప్రకారం బ్రతకాలనే ఆశ కలిగిన నాబోతు రాజుగారు పిలిస్తే పిలిచి అడిగాడు నీ ద్రాక్షట నాకు ఇచ్చాయి నా కొరమక్కలుసుకుంటాను నీ నా ద్రాక్ష తోటకు బదులుగా నీకు నీ ద్రాక్ష తోటకు బదులుగా నేను ఇంకో ద్రాక్ష తోటని ఇస్తా లేదు ఖరీదైన డబ్బులన్నీ ఇస్తానన్నాడు నీ డబ్బు నీ మార్కపు నేను వేరే ద్రాక్ష తోట నా పిత్రార్జితో నేను ఎవరికి ఇవ్వకూడదు గ్రంథం అంది అన్నాడు అంటే రాజుగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు ఏం చేయడానికి వీలు లేకండి భయం మూలకం ముడుచుకొని పడుకున్నాడు అన్నంతం లేదంట ముడుచుకొని పడుకున్నాడు రాణి వచ్చింది భార్య వచ్చింది రాజుగారు ముడుచుకొని పడుకోవడం చూసింది ఏమయా రాజు కదా ఏంటి మడుచుకుని పడుకున్నా మూతి ముడుచుకుని పడుకున్నామే అడిగింది అప్పుడు ఉన్న సమాచారం చెప్పేశారు అతను నేను నా పోతుని పిలిచి అరే నీ ద్రాక్ష సాట్లు నాకు ఇచ్చాయి దాని పోతను వేరే ప్రాట్ పాటలు నన్ను ఇస్తాను లేకపోతే నీకు డబ్బెన్ని ఇస్తాను అన్నాడు అతడేమంటాడు అంటే నేను నియమం నుంచి తొలిగిపోను దేవుని యొక్క ధర్మశాస్త్ర నియమం నుంచి నేను తొలిగిపోను నేను నా ద్రాక్షలు ఎవరు కీటానికి వీల్లేదు స్పి అన్ను అమ్మటానికి వీల్లేదు అని చెప్పని నిలబడ్డాడు అని బా నీకు చెప్పేశాడు ఏ అదంతా పెద్ద సమస్య నువ్వు రాజు కదాలే లేచి అన్నదిన నేను ద్రగ్స్ వాటిని ఇప్పిస్తానని చెప్పేసింది ద్రాక్ష తోటని ఇప్పించేస్తుందంట అమ్మ రైతు ఇప్పించేసి లేచేను భోజనం చేసేసి రేపు కూర్చున్నాడు అంతలోకి ఈమె తాకీదులు ఆ ద్రాక్ష ఊరికి పెద్ద లేని వారికి తాకీదులు రాసింది రాసింది రాజుగారి చేత సంతకం పెట్టించుకుంది నీ సంతకం పెట్టు సాలు నీ నేను తీసుకొని నీ ద్రగ్స్ తోటి ఇప్పించేస్తానని ద్రాక్షులు అటు లేని తెలిసి సంతకం పెట్టేశాడు ఆ ఊరు పెద్దలకి సందేశం పంపించింది అమ్మ పంపించి నా దేవుని రాజుని దూషించాడు అని అబద్ధ సాక్ష్యాలు నలక మంది అబద్ధ సాక్షులు పెట్టు అబద్ధ సాక్షులు పెట్టు అబద్ధ సాక్షులు పెట్టి ఏం చెప్పుమా ఏమి చెప్పించమంటావు పెద్దలు ఎదుట రాజును దూషించాడు దేవుని కూడా దూషించాడు ఇతడు దేవదోషకుడు అనే మాటని అబద్ధి గురితం పెంపె పెట్ చేశాడు వాళ్ళు ఏం చేశారు పది మందిలో అబద్ధ అబద్ధ సాక్ష్యాలు రామోదనం ద్రాక్ష గోడలో పెళ్లి చంపేసి చంపేసి చెప్పాడు రాణు కూడా చంపేశారు రాణి తర్వాత రాణి చెప్తో నువ్వు చేత నీ వల్ల చేత కాలేదు నేను డ్రగ్స్ ఒకటి తీసుకొని నీకు ఇప్పించేశారుదా తీసుకున్నాను ఎలా ఏం చేశావు ఆడు చచ్చిపాటి ఉన్నాడు రక్తం కుక్కలు లాగింది అక్కడ అని చెప్పేసి నీతి నిమిత్తం హింసించబట్టమని ఒక విశేషమైన సమాచారం నీ తప్పు నీవు తప్పు చేయాల్సిన అవసరం లేదు నువ్వు నియమం బ్రతికితే హింస ఎలా కూర్చుందంటే స్వార్థ మనుషుల యొక్క స్వార్థం వల్ల బయట వారి స్వార్థం వల్ల ఏం దొరుకుతుందంటే నీకు హింస వస్తుంది మనుషుల యొక్క వంచన వల్ల నీకు మనుషులు హింస వచ్చుంది కాబట్టి వంచన మోసం వంచన వంశ వంచె వంచనతో ఆ తర్వాత స్వార్థంతో ద్రాక్ష తోట స్వార్థం అంటే చంచిపాటి వెళ్ళి వెళ్ళి నాకు లేడు ఇక ద్రాక్ష తోట నాదనే వాడు లేడు కాబట్టి పోయి స్వాధీనం చేసుకోమని చెప్పేస్తే లేచు ఎప్పుడు లేచుని ద్రాక్ష తోట స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళిపోయాడు కాబట్టి నా హింస ఎందుకు వచ్చింది అంటే న్యానం చేస్తే హింస రాల దైవని మనం తప్పితే హింసరాల క్రమాన్ని తప్పిన బ్రతుకు బ్రతికితే హింస రాల క్రమమైన జీవితం జీవించటానికి లోప సంబంధి కాకుండా దేవ దైవ సంబంధిగా బ్రతకటానికి ఉద్దేశించిన వాడు మన కారణాన హింస వచ్చింది అతని ద్రాక్ష తొంత సొంత చోట్లోనే రాళ్లతో కొట్టి చంపేశారు అతన్ని రక్తం కారితే కుక్కలు వచ్చి ఇక్కడ ద్రక్ష రాలి కాబట్టి హింసించబడి వారు ఇది నీతి నిమిత్తం హింస నీతి నిమిత్తము హింసించబడి వారు దళిలు అన్నాడు కాబట్టి వాస్తవానికి సమాచారం నువ్వు ఏ విధంగా హింసపల్దావు అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ప్రములు ఏం చెప్పాడు అంటే దేవుని ప్రజలుగా మీరెప్పుడు నేరస్తులై హింసపద తగదు అన్నాడు మొదటి పేతురు నాలుగు అధ్యాయంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం నిలబడింది మొదటి పెద్ద నాలుగు అధ్యాయం ప్రభుత్వం ఏ విషయం మాట్లాడుతూ ప్రపంచాత్మిక సమాచారం వివరిస్తూ సమాచారం పన్నెండవ నిలబడి చదువుతాం నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏమన్నాడు అంటే మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుండి క్రీస్తు మహిమ కాబట్టి క్రైస్తవుడు హింస పొందితే వింతక వింతక హింస అనేది ఆయన ప్యాకేజీ లో భాగమై ఉంది కాబట్టి చెప్పే సమాచారం ఏమంటే మిమ్మల్ని శోధించడానికి మీకు కలుగుతున్న అగ్రిమెంట్ మహాశ్రమాల గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు మీరు ఆశ్చర్యపడకొని క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందం సంతోషించేమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారినంతగా సంతోషించండి సమాచారం క్రీస్తు శ్రమంలో మీరు కూడా పాలివారు పాలువారు కాబట్టి క్రీస్తు నిమిత్తము హింస పొందిన క్రీస్తు శ్రమంలో పాలివారు క్రీస్తు ప్రభు మానవ జాతి విమోచన కొరకై శ్రమానుభవించిన మాట వాస్తవం అని శ్రమాను మనం అనుభవించిన తర్వాత దానిలో నీకు పాలు కావాలి అంటే నీతి నిమిత్తమే హింసించబట్టమంది ఒక విశేషమైన సమాచారం అందువల్ల చెప్పండి సమాచారం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీకు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పారివార్యంతగా సంతోషించిడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడలా మహిమా స్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీద నిల్చున్నాడు కనుక మీరు ధన్యులు మీలో ఎవడును నరహంతుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పునరుజలకి పోవాడు కానీ బాధను పెట్టి తగదు క్రైస్తవుడు ఎలాగో బాధను పెంచకూడదు చెప్పేసి ప్రత్యేకించి నీవు శ్రమాను పెంచినప్పుడు నరహంతుడుగా కానీ దొంగగా కానీ మొదటి బదురు నాలుగో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిండి ఇలా రాబడుంది క్రీస్తు నామము నిమిత్తమో మీరు నింద పాలైనడలా మహిమాస్వరూపన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడునో నరహంతుకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడిగాని పర్లచోలికి పోవాడు గాని హింస తగదు అని చెప్పేశాడు నేరస్తుడిగా నీవు హింస పొందకూడదు నేరస్తుడిగా ప్రమాణేష్ మాట్లాడినప్పుడు సమాచారం ఏం చెప్పాడు అంటే ఈ లోకంలో మీకు శ్రమ కలుగును నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నా నా సమాధానం వల్ల నీకు లోకంలో శ్రమ కలుగుతుంది దేవంతో సమాధానం పడిన కారణాన లోకంతో వ్యతిరేకత వ్యతిరేకత ఎప్పుడేదో కూలిపోయిందో శ్రమ కలిగేది సహజమైన సమాచారం అందులో నేను ఏమన్నా అంటే మీరు క్రిష్ నామ నిమిత్తము నిందపాలైన ఎడలా మహిమాస్వరూపయోగ ఆత్మ దేవుని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచున్నాడు కనుక మీరు ధన్యులు మీలో ఎవడును నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పర్ల జోలికి పోవాడు కాని శ్రమ పట్టనే తగదు తగదు ఎలాగూ శ్రమ పడకూడదు ఆ లోకస్తులు శ్రమలోకాలు అనుభవిస్తారు నువ్వు లోకంలో ఉండి దొంగవైతే దొంగగా శ్రమా అనుభవిస్తావు లోకస్తుడిగా శ్రమ అనుభవిస్తావు దుర్మార్గుడిగా అనుభవిస్తా దుర్మార్గుడుగా అనుశ్రమ అనుభవిస్తావు జోలికి పోయేవాడిగా ఉంటే పనులు జోలికి పోయేవాడుగా లోకస్తుడిగా శ్రమశ్రమ అనుభవిస్తావు అలాంటిది క్రైస్తవులకు తగే కార్యక్రమం కాదు ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన నీకు వేరే కార్యక్రమం లేదు నీకు ఏ కారణమే లేదు క్రైస్తవుడు అన్నంతకే శ్రమానుభవించిన క్రైస్తవుడైనందుకే నష్టపోతే అనేక మంది మతంలో ఉంటారు క్రైశుడైనందుకు శ్రమ పంచడానికి ఆలోచించాడు కారణం ఏమంటే లాభాలు క్రైశుడు కాకపోతే లాభాలు వస్తాయి క్రైస్తుడు కాకపోతే లాభాలు వస్తాయి కాబట్టి క్రైస్తవుడు కాకపోతే వచ్చే లాభాల కొరకు క్రైస్తవ జీవితం కాదని వాస్తవాన్ని శ్రమ నేర్చుకుంపించాయి చెప్పిన సమాచారం ఏది క్రైస్తవుడైనందుకు శ్రమానుభవించితే వేరే కారణాన్ని బట్టి అనుభవించితే కాదు కాబట్టి క్రైస్తవుడెందుకు శ్రమానుభవించితే ఆ పేరుని బట్టి దేవుని మహింపరచాలి కానీ ఒక దుర్మార్గుడుగా ఒక దొంగగా ఒక నరహంతుడే కానీ ఒక దోషిగా కానీ శ్రమానుభవించడం క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాని కార్యక్రమం కాదు క్రైస్తవుడైనంతగా శ్రమానుభవించే ఒక విశేషమైన అనుభూతి వారు అనుభవించిన వాడు ఈరోజు నా సంఘాల్లో ఈ పరిస్థితి లేకుండానే పోతుంది అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి అనుకూలమైన మారూపంగా పరిస్థితికి అనుకూలంగా జీవితాన్ని మలుచుకునే పరిస్థితి క్రైస్తవుడైనందుకు శ్రమానుభవించే కార్యక్రమం కాదు ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఇది క్రైస్తవుడైనంతకే శ్రమానుభవించితే వేరే కారణం కాకుండా అందువల్ల ప్రమాణ విషయం ఏం చెప్పాడు అంటే ప్రత్యేకించి క్రైస్తవు జీవితానికి ఒక ఆనవాలు చూపించాడు ప్రత్యేకించి లోక వార్త పదవై రెండో అధ్యాయంలో సమాచారం రాబడింది లోకాశుర్వాత ఇరవై రెండో అధ్యాయం విచిత్రమైన సమాచారం ప్రభునిషి మాట్లాడారు సమాచారం చెప్తాను ఇరవై రెండో అధ్యాయంలో అందుకే ఆయన ఇప్పుడైతే మీరు సంచిగలవాడు మీరు సంచికలవాడు సంచయు జాలియు తీసుకొని పోవలను కత్తిలేని వాడు తన బట్టను అమ్ముకొని కత్తి కొనుక్కొనవలను ప్రభన్ యేసు భౌతికమైన యుద్ధం నేర్పించాడా ప్రభన్ యేసు భౌతికంగా మనుషులు హాని చేయమని కోరుకున్నాడా చివరి దినాల్లో చివరి సమాచారం ప్రభాన యేషు మాట్లాడుతూ ఏం చెప్పాడు అంటే సంచి కలవాడు సంచి తీసుకోండి జాలి కలవాడు జాలి తీసుకోండి కత్తి లేని వాడు కత్తి కొనుక్కోండి అన్నాడు కత్తి కొనుక్కొని బ్రతకటం అనేది క్రై కృష్ణము క్రైశవు విశేషమైన సమాచారం దీనికి రకరకాలైన వక్ర వ్యాఖ్యానాలు మనుషులు చేశారు అయ్యింది వక్ర వ్యాఖ్యానాలు బ్రహ్వా ఏం చెప్తున్నాడు అంటే హక్కు కలిగి నిర్దోషిగా శ్రమానుభవించు అని చెప్పాడు సమాచారం నిర్దోషిగా శ్రమానుభవించడం నేర్చుకో అన్నాడు ఆ సమాచారం నిర్దోషిగా నేర్చుకో అంటే ఆయన ఏం చెప్పాడు కింద ఏం చెప్పాడు అంటే ఆయన అక్రమకారులు ఒకడుగా ఎంచబడ్డను అని మాట నయందు నెరవేరవలసినది ఏది అనగా నన్నుకూర్చిన సంగతి సమాప్తమవుతుందని మీతో చెప్పుతున్నాను అని వారు ప్రభువ ఇదిగో ఇక్కడ రెండు కత్తులు ఉన్నవి అంటే చాలు చాలా చాలు అని అంత చెప్పేశాడు కత్తులు ఉన్నాయి ప్రభువ కొట్టడానికా నరకటానికా చంపటానికా చెప్పిన విశేషమైన సమాచారం క్రైస్త కూడా ఆయనందుకు శ్రమ సమాచారం ఆ పేరును బట్టి ఆయన నామం బట్టి మీరు ఆయన అవసరం ఉంది అని చెప్పేశాడు కత్తి లేనివాడు కత్తి కొనుక్కోవాలి అనుకోవాలి కత్తి కొనుక్కోవాలి అంటే భౌతికమైన యుద్ధాన్ని నేర్పించిన వాడు బ్రహ్మాన్ యేషు కాదు ద్వేషాన్ని నోరిపోసిన వాడు కాదు ఏం జరిగిందో గ్రంథం ఇలా తెలియజేస్తుంది అపోషణల కార్యగ్రంథం పదహారో అధ్యాయంలో జరిగిన విశేషమైన సమాచారం రాబడింది అపోషల కార్యగ్రంథం పదహారో అధ్యాయంలో అపోషలైన పౌలు శీల ఇద్దరు ఫిలిపి పట్టణంలో కొంచెం సుమార్తకు శువార్థం చేయడానికి ఫిలిపీ పట్టణానికి వచ్చిన తర్వాత ఫిలిపీ పట్టణము రోమీల ప్రవాస స్థానం అంటే రోమాస్ సైన్యం గ్ గారిజన్ ఉండే స్థలం అది రోమా సైన్యము ఉండే తోట ఫిలిపీ పట్టణం అందువలన పెద్ద ప్రాముఖ్యత ఉండదు పది మంది యూదులు ఉంటే ఒక స్థలంలో ఒక సమాజ మందిరాన్ని నిర్మించుకునే హక్కు కలిగిన వారు అంటారు కానీ ఆ ఊర్లో పది మంది సోహో యూధులు కూడా లేరు కాబట్టి సమాజ మందిరం లేదు త్రితార నుంచి ఒక అమ్మాయి ఒక ఆవిడ వచ్చి సోదరులు వచ్చింది ఒక యూధురాలు వచ్చింది సుతార నుంచి ఒక యూధురాలు వచ్చింది ఫిలిపీ పట్టణానికి ఫిలిపీ పట్నం వ్యాపారం కోసం వచ్చింది వచ్చింది ఈ వ్యాపారానికి వచ్చిన ఫిలిపీ పట్టణ భక్తి కలిగిన స్త్రీ కనుక భక్తి కలిగిన వారు సమాజ మందిరంలో కూడే అలవాటు కనుక సమాజ మందిరం లేని కారదానా నదీ తెరాన కొంతమంది స్త్రీలు కూడుకుంటుండేవాళ్ళు ఆ నది తేరన కొంతమంది స్త్రీలు కూడుకుంటుంటే పౌరులు స్త్రీల ఊరికి వచ్చిన తర్వాత సమాజ అంటే సమాజ వెళ్ళేవాళ్ళు బోధ చేసేవాళ్ళు తను సమాజ లేని కారదాన భక్తి కలిగిన స్త్రీలు కూర్చుండే ఆ నది వండున కూర్చుండే మనుషుల దగ్గరికి వెళ్ళే వెళ్ళారు వెళ్ళారు వారితో పాటు కూర్చున్నారు కార్యక్రమం జరిగించారు రాను ఊర్లోని రాని పొరాత ఒక రోడ్డు మీద వస్తూ పోతున్నారు రోడ్డు మీద వస్తూ పోతుంటే జరిగిన కార్యక్రమం ఏమంటే ఊర్లో పుతోను అనే దయ్యం ఒక అమ్మాయి దయ్యం శోధి చెప్పటం చేత యజమానులకు చాలా లాభం నడిసే చేస్తూ ఉంది లాభం వస్తూ ఉంది యజమానులకు ఈ సో చెప్తుంది లాభం వచ్చింది యజమాను బాగుపడుతున్నారు అపోర్షన్ పౌరుశైల్లో మార్గం వచ్చేటప్పుడు మాటి మాటికి ఆయన కేకేస్తుంది దయ్యం పట్ల మనుషులకు వాస్తవానికి వారెవరో తెలియలా ఎవరు రోములో ఉండే సామాన్య జనులకు పౌలుశైల ఎవరో తెలియలా కానీ దయ్యాన్ని గుర్తి దయ్యం గుర్తించింది వారిని వీరు సర్వోన్నతులకు దేవుని సేవకులు మీకు స్వార్థవాక్యం ప్రకటించడం పట్టారు అని గుర్తించి దయ్యము మాట్లాడటం మొదలెట్టండి మనుషుడు కళ్ళు మూసికుపోయినాయి దయ్యాన్ని కళ్ళు చేరబడ్డాయి ఆ పరిస్థితుల్లో రాని జరుగుతూ ఉండేటప్పుడు అపోషన్ ఫౌలు షికా చెంది దయ్యాన్ని వెళ్ళకూట్టు వెళ్ళిపోయింది దయ్యాన్ని గద్దించితే వెళ్ళిపోతే వచ్చే లాభము నవ్వు లాభం పోయింది లాభం పోయింది లాభం పోయిన కారణాన యజమానులు ఏం చేశారో లాభం పోయిందని సంగతి చూచి యజమానులు జనాన్ని గుంపులు రేపేశారు రేపారు రేపు జనాన్ని అరే రోమీలమైన మనము యూదులైన వీళ్ళు చేయకుండా ఆచారాలు నేర్పిస్తున్నారు అని చెప్పారు యూదులనే నేరం మోపేసి గుంపుగా జనాన్ని గుంపుగా లేగితే వాళ్ళు లే గుంపుగా దొమ్మిగా వచ్చి పౌను సేను పట్టుకుని క్షావ్లో కొట్టేసి ఆ తర్వాత చెరసాల నాయకుడికి అప్పగించేశారు చెరసాల నాయకుడు వాళ్ళని తీసుకెళ్లిపోయాడు లోపల చర్సాల్లో పెట్టేసిన కార్యక్రమం బొండ బిగించాడు చెరసాల నాయకుడు నిద్రపోతున్నాడు కాబట్టి ఆ రాత్రి వాళ్ళు పాటలు పాడి ప్రార్థన చేస్తుంటే జరిగిన కార్యక్రమం అందరికీ తెలిసిందే భూకంపం కొంచెం విశేషమైన భూకంపం జరిగింది ఆ భూకంపం జరిగినప్పుడు సంఖ్యలు మూడిపోయాయి తలుపు తెర తెరబడ్డాయి ఆ సంఖ్యలు విడిపోయి తలు తెరబడితే వారు ఏమనుకున్నారంటే వాళ్ళు పారిపోయారేమో అనుకున్నారు అపోరుషులు పౌలుశీలు పారిపోయే మనుషులు కాదు నేరస్తులు కాదు పారిపోవటానికి దొంగలు కాదు కాబట్టి ఏ నేరం చేసిన చేయను వచ్చేసిన చైనా వారు కాబట్టి వాళ్ళకై ఉండిపోయారు ఎప్పుడైతే వాటిని ఉండిపోయారో ఆ రాత్రి గడిచిపోయింది ఆ ఉద్ర ఉద్రేకించిన ఆ జనం యొక్క ఆలోచన సద్దుడి అడిగింది నాయకుల్ని అంటే న్యాయధిపోతులు పంపించేసి వాళ్ళని పంపించేసి చెప్పండి అని చెప్పేశారు మేము నేరస్తులుగా శిక్ష అనుభవించలా మేము నేరస్తులకు మరి మా మీద పెట్టిన నేరం ఏంటి యూదులమైన మేము రోమీగులైన మీరు అనుకుంటే ఆచారం చేయమని చేయడానికి మమ్మల్ని నేను అన్ని మిమ్మల్ని ప్రేరేపించారు కదా మా మీద పెట్టిన నేరం ఆ నేరం లేదు మాకు మేము నేరస్తున్నాం కాదు మేము కూడా రోమిగలమే అనే సమాచారము బయటకు వచ్చిన తర్వాత చరసా నాయకునికి వర్తమానం వచ్చిందయా మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పని అని చెప్తే చలసా నాయకుడు సంతోషించి వాళ్ళని సమాధానంగా పంపించడానికి ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే జరిగిన కార్యక్రమం ఇక్కడ రాబడం చదువుతామాటలు కాబట్టి పదహారో అధ్యాయంలో ఏం జరిగిందంటే ఉదయం అయినప్పుడు ముప్పై ఐదో వర్షంలో న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటూరు నాయకుడు పౌలను పౌలకు తెలిపి బిమ్ములు విచారణ విడుదల చేయటకు న్యాయాధిపతులు వర్తమానం పంపిణారని గనక మీరు ఇప్పుడు బయలుదేరి సమాధానంగా పోవండి చెప్పేశాడు ప్పుడు పౌలేం చెప్పాడంటే వారు న్యాయము విచారించక ఏ రోమేలమైన మమ్మును నేరస్థాపన చేశారు మేము రోమేలం యూదులను నేరస్తాపన చేశారు ఆ నేరస్థాపన మాకు న్యాయమైన సహా కార్యక్రమం కాదు కాబట్టి మేము కత్తి కలిగిన వారమే కత్తి కలిగి హక్కు కలిగిన వారమే కార్యం చేసినాం హక్కు లేని వారుగా శ్రమ అనుభవించింది హక్కు లేని వారుగా నేరస్తులుగా అనుభవించలే అందువల్ల బ్రహ్మాన్ ఏ విషయం చెప్పాడంటే నీ కత్తి లేకపోతే కత్తి కొనుక్కుని ఉంచుకో ఉంచుకో నేరస్తులుగా ఎప్పుడు శ్రమానుభించగదు కైష్ణువుడు శ్రమానుభవించిన నేరస్తుగా శ్రమానుభించక వీరు నేరస్తుగా శ్రమానుభించడా కత్తి కలిగిన వరకు తీసే మరి వరలో నుంచి కత్తి తీశారు బయటకి ఐ రోంబీలబమ్మను విచారం చేయకుండానే మనం కొట్టి విడదల మమ్మ అంటారు ఇక్కడ కానీ చెప్పేశాడు ఎప్పుడైతే రమ్మన్నారు న్యాయధిపతులు అదిరిపోతే ఇది సమాచారం అందువలన ఎవడైనా కూడా మీలో ఎవడైనా నేరస్తుడిగా అన్యాయస్తుడిగా పను జోలింగ్ పోయేవాడిగా కానీ లేకపోతే అన్య ఒక క్రమం శ్రమ అనుభవించడం తగదు తగదు అని సమాచారం చెప్పాడు అందువల్ల చెప్పాడు నేను శిలో మరణం అనుభవించడానికి చేసిన వాడికి కాదు నిర్దోషి నిష్కర్ మార్చుండి నాలో పాపముందని ఎవడు స్థాపించడండి ఎవడు మాట్లాడలే ఆ రోజున కాపరాహితుడైన సమాచారం జనం సైలెన్స్ వల్ల ఒప్పుకొని తీరాను ఒప్పుకొని తీరిన దాంట్లో ఇప్పుడు అక్రమకారులు ఒకటి ఎంచితే నోరు తెరవలా నోరు తెరవలా నేను దోషిగా శ్రమాలు పెంచట్లేదు కాబట్టి పిల్లల దగ్గరికి వచ్చి ప్రభుత్వం ఏసు పిల్లాడి దగ్గర నిలబడినప్పుడు మాట్లాడాడు యోహర్షి భర్త పందం ఉందో అధ్యాయంలో పిల్లలతో మాట్లాడుతూ ఈ సమాచారం చెప్పాడు ఏమంటావు ఏమే నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం నేను సిలువేటానికి కూడా నాకు అధికారం అంది ఏమంటావు అంటే అని అయ్యా నీకేం అధికారం లేదు ఫైల్ నుంచి అనుగ్రహించి పెడతాను తప్ప నీకేం అధికారం లేదని ప్రొఫైన్ చేసి మొహం కొండ బద్దలు సమాచారం చెప్పేశాడు అన్ను కళ కనుక పెద్దరు నాతో మాట్లాడవా విడుదల చేయటం నాకు అధికారం కలదా నీవు సిలువేయటం నాకు అధికారం కలదా నీవు నువ్వు వెలుగవా అని అడిగానా పైన నీకు అనుగ్రహించబడితేనే కానీ నా మీద ఏ అధికారం ఉండదు ఉండదు కాబట్టి నేను నిర్దోషిగా ఈ శ్రమానుభవిస్తున్నా అక్రమకారులు ఒకటిగా అంచబడ్డాను అక్రమకారుణ్ణి కాదు నేను కాబట్టి అక్రమకారుడి కాకుండానే నేను ఎలాగ శ్రమానుభవిస్తున్నానో మీరు కత్తి మీరు కత్తి కోరుకొని నాకులాగా శ్రమానుభవించవాలని ఒక విశేషమైన సమాచారం ప్రభాని తెలియజేసిన మార్చాను అందువల్ల ఒక నేరస్తుడిగా శ్రమానుభవించడం తగదు ఇటీవల ఏం జరుగుతుందంటే క్రైస్తవ హక్కుల పోరాట సమితి అని ఒకటి బయలుదేరింది క్రైస్తవులకు హక్కుల హక్కులు ఉన్నాయంట హక్కులు పోరాట హక్కుల పక్షంగా పోరాటానికి ఒక సమితి బయలుదేరింది మీకేమైనా హస అన్యాయం జరిగితే మేము మీ పోరాడతాం మేము హక్కుల పోరాట సమితి అని చెప్పని దగ్గరకు వస్తే కంది అని చెప్పేసి ప్రత్యేకించి మీరెవరు మా హక్కుల కోసం మాకు హక్కులు లేవు వాస్తవాన్ని హక్కులు అయిపోయినాయి భాన్ ఏషు నామం ఏమో అనుభవించడానికైనా మేము కత్తి కలిగిన వారు సమాచారం అందువలన మేము ఒక నేరస్తుడు శిక్ష అనుభించతం కనీసం భక్తి సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరూ హింస పొందుదురు అనే దేవుని కథ తెలియజేస్తున్నప్పుడు ఆ తెలియ సమాచారం ఏది ప్రత్యేకించి అందువలన ఏం జరిగిందంటే ఆ రోజున నాపోతూ ఒక నైరాష్టడు కాదు తను భూమి తనకు భూమి కలిగిన వాడు దేవుని యొక్క మాట ప్రకారము అదే పితృ పిత్రార్జిత స్వాస్యము ఎవరికి అమ్మకూడదు పూర్తి తీసుకోకూ ఆ మాట మీద నిలబడిన కారణాన స్వార్థంతో వంచనతో యజబే లొక ప్రేరేపణతో నిర్దోషిని చంపించిన కార్యక్రమం కాబట్టి ఒక నిర్దోషిగా నువ్వు శ్రమాన్ని పెంచితే నువ్వు అగ్గరపడాల్సిన అవసరం లేవు ఆ నామను దేవుని కనపడకుండా దేవుని ఆ నామను కనపరచవలసిన అవసరం ఒకటి ఉంది అనే సమాచారం గుర్తుపెట్టుకో నీ హక్కుల కోసం పోరాడే పరిస్థితి క్రైస్తవులకు లేదు లేదు కాబట్టి నీకు ఎప్పుడైనా హింస కలిగిందనుకో బాధ వచ్చిందనుకో క్రైస్తవుల హక్కుల పోరాట సమ్మె దగ్గరికి వెళ్ళిపోయాయా మమ్మల్ని ఇలా హింస పెడుతున్నారు మీరు వచ్చి మాకు సహాయం చేయండి అని అడగటం అర్ధరహితమైన సమాచారం భక్తి కాదు అది భక్తి కాదు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు అందరూ హింస విశేషమైన సమాచారం సద్భక్తితో బ్రతుకుతుంటే నీ హక్కులు లేక నీకు హక్కు కలిగిన వాడువైనా కత్తి కలిగిన వాడువైనా ప్రమాణేష్ చెప్పిన సమాచారం అది కత్తి లేనివాడు బట్టలు నమ్మి కత్తి కొనుక్కోండి అనుకోండి హక్కు కలిగి శ్రమానుభవించు హక్కు లేకుండా నేరసరిగా శ్రమానుభవించదగదు కాబట్టి హక్కు కలిగి శ్రమానుభవించావు అనుకో దేవునికి అది హితమై ఉంటుంది కైష్టడైనంతకు శ్రమానుభవించితే ఆ నామం మీరు నిందపాలైన వేళ మీరు ధన్యులు మహిమాస్వరూప ఆత్మ మీద నిలిచిన్నాడు మీరు ధన్యులే ఇబ్బందేవి లేదు వాస్తవాన్ని అందువల్ల శ్రమ అనేది నీ జీవిత అనుభవంలో ఒక భాగమైనది కారణమేమంటే నువ్వు లోక సంబంధిమైతే నీకు శ్రమ ఉండదు లోకం తన వారిని స్నేహిస్తుంటుంది లోక సంబంధిగా బ్రతికిన వాడు అడ్జస్ట్ అవుతుంటాడు ఉన్న పరిస్థితికి ఊసలు ఓసలు వెళ్ళినాక ఏం చేస్తుంటాడు అనుకున్న పరిస్థితి అనుకూలంగా మలుచుకుంటాడు మలుచుకుంటుంటాడు ఇబ్బందులు ఉంటావు కానీ నీవు లీగల్ గా బ్రతకాలని ఆలోచన చేస్తే ఆత్మసంబంధంగా బ్రతికాయి ఈ బ్రతుక్ ఏమంటే గంధమేముందంటే ఎవడైనా కృష్ణపుణు సభ్యర్థిత బ్రతుకుతులు ఉద్దేశించితే వారందరూ హింస పొందుదురు అనేది సత్యమైన సమాచారం నాపోతాను విడిచిన శ్రమానుభవం కేవలము తాను తన దేవుని పక్షిగా నిలబడిన కారణారా నేనమ్మనయ్యా అమ్మకూడదు మన నా శ్వాశ్యాన్ని గ్రంథం చెప్పింది నా దేవుని యొక్క మాటకి నేను లోబడతాను అలాగే ఉండిపోతాను నీకు లాభం ఇస్తాను నాకు లాభం తో అవసరం లేదు నేను నిలబడి ఉంటాను నియమ ప్రకారం నిలబడి ఉంటాను అని ఒక విశేషమైన సమాచారంగా నీవు దేవుని యొక్క నియమ ప్రకారం బ్రతుకుతుంటే అడ్జస్ట్మెంట్కు పరిస్థితులకు అనుకూలంగా జీవితాన్ని మలుచుకుంటుంటే కాదు అలా కాకుండా క్రైస్తవుడు అయినందుకే జీవిత శ్రమం అనుభవించితే పరమదేవుడు చెప్పిన సమాచారం మేమంటే సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆ నామ శ్రమ పొందటం అనేది విశేషమైన సమాచారం మొదటి శతాబ్దంలో నీరో అనే చక్రవర్తి ఉన్నాడు రోమా చక్రవర్తి రోమా చక్రవర్తి స్వార్థపరుడుగా ఏం చేశాడు అంటే యానర్స్ పద్నాలుగో ఏళ్ళు నలభై నాలుగో అధ్యాయంలో సమాచారం రాబడి ఉంది నలభై నాలుగు యానర్స్ నలభై నాలుగు ఏళ్ళలో ఏం చెప్పాడు అంటే నీరో ఏం చేశాడు అంటే పట్టణాన్ని తగలబెట్టాడు రోమ పట్నానికి నిప్పు పెట్టాడు తను అనుకున్నట్టుగా కాళ్ళ గాలి అనుకూలంగా నిప్పుకు అనుకూలంగా మలసపడింది పద్నాలుగు పరకణాలు పద్నాలుగు రోజులు తగలబడిపోయింది సంపూర్ణంగా పట్టణం తగలబెట్టిపోతే దానిలో ఉండే వారి దేవాలయాలు అనేకమైనవి నాశనం అయిపోయాయి దేవుని దానికి విగ్రహాలైన నాశనం అయిపోతే ప్రతివాడి చెయ్యి నీరో నీరో అంటుంది కాబట్టి నీరో ఏం చేయదలుచుకోవాలంటే ఒక స్కేప్ గోట్ అంటే ఒక వేరొక దాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏమి చెప్పాడు అంటే నేను కాదు పట్నం తగలబెట్టింది క్రైస్తుర్ అనేవాళ్ళు ఒక సమాజము ద్రోహులు వాళ్ళు చేసింది ఈ కార్యక్రమాన్ని చెప్పిన వాళ్ళ మీద పెట్టేసి హింస పెట్టిన దినాన్ని గురించి మాట్లాడుతున్న సమాచారం ఇది క్రైస్తవుడైనందుకు శ్రమను పెంచాము అని చెప్పిన సమాచారానికి సంబంధించిన కార్యక్రమాన్ని క్రైస్తవులైనందుకే శ్రమాలు పిలిచారు తన గార్డెన్స్ నిలాసవంతమైన తన ఆటలకు మార్గం ఏర్పాటు చేసుకొని క్రైస్తవులను క్రైస్తవుడైనందుకే పిలిచి పగల పూట స్తంభాలకు మనుషులను కట్టి ఎండలో తారు పూసి ఎండలో పెట్టేసి సాయంత్రం పూట దీపాలుగా ముట్టించిన దినాలు లేకుండా పోలే దానికి సంబంధించి మాట్లాడుతున్న ప్రత్యేకమైన సమాచారం క్రైస్తవుడానికి సమానుభవించి ఏం చేశారు వాళ్ళు ఏం చేయాల క్రైస్తవులైనది అంతే కారకం కాబట్టి వాస్తవానికి గమనం తెలియజేసే విశేషమైన సమాచారం నీకు ఎప్పుడైనా క్రైస్తవుడైనందుకు లోక సంబంధి కానందుకు లోకంతో ఏకీభవించినందుకు పరిపరిచులుగా బ్రతుకుతున్నందుకు దేవుని పిండిగా క్రీష్ సహవాసులు జీవించుతున్నందుకు శ్రమ వస్తే ఆశ్చర్యపడద్దు ఆలోచన చేయాలి కాకలేదు శ్రమానమైన శ్రమానుభవం అని చెప్పే సమాచారం కాబట్టి క్రిష్ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించు అందరూ హింస పొందు విశేషమైన సమాచారం గుర్తుపెట్టుకుని ఒక క్రైస్తవ జీవితం క్రైస్తువులుగా బ్రతకడానికి నేర్చుకోవాల్సిందని యుక్తిగా బ్రతకడం అనేది క్రైస్తవ జీవితానికి సంబంధించింది కాదని లోక సంబంధిగా దాంతో లోకంతో ఏకీభవించి దాంతో అడ్జస్ట్ అయిపోవటం అనేది దేవుని నియమం కాదని ప్రమాణేసేలా ఒక నిర్దోషిగా అని చెప్పేసి నిర్దోషిగా శ్రమాలు పిలిచాడు కాబట్టి నేను అక్రమకారులు ఒకటిగా ఎంచబడ్డాను అని చెప్పాడు ప్రభా నేష అక్రమకారులు ఒకటి ఎంచబడి అక్రమం చేసినవాడు కాదు ఏకా ఏ దోషం చేసినవాడు కాకపోయినా అక్రమకారులు ఒకటిగా ఎంచబడిన రూప రూపంగా ఎంచబడి ప్రభా నేషు హక్కుల కోసం పోరాడకుండా తన శిష్యులైన వారికి చెప్పిన సమాచారం ఏమంటే కత్తి లేనివాడు కత్తి కొనుక్కోండినైనా నేను ఎలాగో అక్రమకారులు ఒకటి ఒకవేళ అలాగనే నేను నిందపాలైతే దాని గురించి మీరు ఆలోచన ఆందోళన పడాల్సిన అవసరం లేదు నామము నిమిత్తము దేవుని మహింపరచండి మహిమా స్వరుపయోగం దేవుని ఆత్మ మీద నిల్చుంటాడు కాబట్టి మీరు ధనిలో ఉంటారు ఈ ధనియకరమైన జీవితాన్ని పోగొట్టుకోవద్దని ప్రభావం తెలియజేస్తున్నారు ఈ సమాచారం అందువల్ల ఏం చెప్పాడు అంటే నా నామము నిమిత్తం మీరు నిందపాలైనట్టయితే ఆశ్చర్యపడద్దు మహిమా స్వరుపయోగం ఆత్మ మీద నిల్చుంటాడు మీరు ధన్యులై ఉంటారు ధన్యమైన జీవితం జీవితుంటారు కాబట్టి మీరు కృకృష్ణ ప్రభు శ్రమంలో పాలువారైనట్టు ఆయన శ్రమ నీ కోసం అనుభవించిన శ్రమంలో నా నా వంతులో నేను కూడా ఉన్నాను అని చెప్పే అనుభూతితో ముందుకు సాగిపోవాలని ప్రభు యశు వారి పేట మీకు మనం చూస్తాం నమస్కారం